సంకీర్తన తొంభై మూడు కన్నుల పండుగలాయం కడపరాయనితేరు మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు కదలె కదలనదే గరుడ ధ్వజునితేరు పొదిగి దేవదు పదివేలు సూర్యబింబములు దయించినట్లు పొదలి మేరు వచ్చి పొడచూపినట్లు వచ్చ వచ్చనంత నింత వాసువుని తేరు అచ్చుగం దేవకామిను లాడి పాడగా ముచ్చటతో గరుడడు ముందట నిలిచినట్టు మెచ్చుల మెరుగులతో మేఘము వాలినట్టు తిరిగె తిరిగనదేం దేవదేవోత్తము తేరు సరుస దేవతల జయబెట్టగా విరివి గడపలో శ్రీవేంకటేశుడు తేరుపై నిరవాయ సింహాసనమిదే ఎన్నట్లు